కీర్తన సంఖ్య నాలుగు వందల డెబ్బై అరుదీ కపీంద్రుని అధిక ప్రతాపము నరులకు ఈశుద్ధులెందుగలవా ఉదయాచలము మీది నొక్కజంగ ఉదటున అపరాద్రీ నొక్కజంగని తుద సూర్యమండలముతోడ మోముదిప్పుకుంటా పెదవులెత్తి చదివే పెద్ద హనుమంతుడూ ఒక్క మొలగంట చంద్రుడు ఒక్క మొలగంట రవి చుక్కలు మొల పూసలైచూ పట్టగా నిక్కిన వాళ్ళగ్రమందు నిండిన బ్రహ్మలోకము పిక్కటిల్లబెరిగెను పెద్దహనుమంతుడూ పిడికిలించినచేత బిరుదుల పండ్లగొల తడియక కుడి చేత దశ దిక్కులా జడియక శ్రీ వెంకటేశ్వరుని మన్న నల్టు బెడిదపు మహిమల పెద్ద హనుమంతుడు